అటువంటి వ్యక్తులకి అట్లా కావాలి అట్లా చూస్తారు అందువల్ల కొంతమంది లేచి కొంత వాళ్ళు ఏం చేస్తారంటే ఏం తుడు వేరే భూతయిన ప్రమదివ్యం భూత భూతికి విభూతికి డెల్త్ డబ్బు ఏదైతే ఉందో కొందరు కొంత నాకు ఉన్న సార్ అండి పిచ్చుకోండి సమాస పని చేయడు ఏదో సార్ ఏదో ఉంది ఉన్నంత వరకు నాకు తృప్తి సార్ నాకేమి ఎక్కువ కావాలని నాకేం ఆశలు లేవు పిచ్చి చేస్తాడు ఆశ లేకపోతే పావర్ పార్క్ నేరేడు పెట్టాడు వీళ్ళు ఎక్కడైనా వచ్చినప్పుడు నేరేటప్పుడు గుర్తు పెట్టాడు మీడి స్వామీజీ చెప్పిన పెట్టినాడు ఎందుకంటే వాడి శక్తి ఉంది శక్తి ఉంది ఎవరు ఉంది వాడి ఎప్పుడు అలా పడుకొని మొక్క చూడదు ఎదురు పనిచేయవు అలా ఏపీ పరం ఏపీ అట్లా అందువల్ల వాడు నాకు ఏం అవసరం లేదండి నేను కష్టపడలేదండి నాకు అవసరం లేదు సార్ నాకు ఆశర్లేసా మనం అనుకుంటాము ఆహా ఏమి ఏమి బాధ్యడతా ఉంటుంది జమయామైనా తెచ్చి పెట్టకూడదా అది కావాలి ఇది కావాలి ఆవిడంటే ఎందుకు వెళ్ళిన సంస్కృతి సంసార వృక్షస్సు ఆవిడంటే నా కర్మ వృక్షాన్ని కట్టుకున్నాడు చెట్టుకున్నాను అందువల్ల వేదంలో ఏం ఇది ఒక బాబు ఊరికే కూర్చొనే మనిషి రహిక చింత క్షమకి జాతి చుట్ట కర్మ చేయకుండా ఉండలేదు కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా భూతైన ప్రమది ద్రవ్యం భూతికి సంపాదన ఏదైతే ఉందో అది చెయ్యాలి నువ్వు ఎందుకు అది మంగళయుక్త మంగళకరమైనటువంటి శుభకర్మ శుభకరమైనటువంటి కర్మలు జీవితానికి మంగళయుక్తాత్ కర్మణ ప్రమతి ఇప్పుడు నీ దగ్గర ధనం ఉంది ఒక శుభకార్యాన్ని వినియోగిస్తాం నీ దగ్గర దానం చేస్తాం ఏమి లేకపోతే ఏం చేస్తాం పట్టణులే స్నానం చేస్తే పిండి చిన్నప్పటి వాళ్ళు మీరు చేశారు వాళ్ళు వాడు తడిపించేవాళ్ళది పిట్టేది పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ వాడు స్నానం చేసి వచ్చిన తర్వాత వాడు బట్టలు ఆరేయగలిగి ఏముంది కాబట్టి ఉన్నవాడు ఏదన్నా పది మందికి మేలు చేయగలరు ఉన్నవాడు అట్లీస్ట్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికైనా సరే ఊరికే కూర్చొని ఏం చేస్తావు నువ్వు ఊరికే కూర్చుంటే చెడు ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల సత్క్రమం చేయి నీకు శక్తి ఉంది కదా చెయ్యి ఆర్జించు అప్పుడు చెప్పు నాకు ఆశలు లేవు అందుకని నేను ఆర్జించేస్తాను రెండు కోట్లు ఆర్జించేస్తారు నాకు ఆశర్వస్తారు మరి ఏం చేస్తాను సుందర చింతనాయస్వామి అది పద్ధతి అంతేకాని నేను వచ్చి అన్నం పెట్టలే అంటే నాకు ఆశ చేస్తాను నేను ఎండగట్ట అట్లా కూడా ఎప్పుడు కూడా పూర్తి చేయడం ప్రమదా వేదం ఎంతవరకు పోయిపోయింది కాబట్టి మనిషి కర్మకాండని జ్ఞానం వైపు పోతూ ఉండేటప్పుడు కూడా జ్ఞానా పూర్వం కర్మలను వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఎందుకని ఏ కర్మలు చేయకపోతే ఆరోగ్యం కూడా చేయకపోయేటువంటి ఉంటాయి కాబట్టి భగవంతుడు శక్తినిచ్చాడు గనక శక్తి లేని వాడు ఎలాగో చేయలేడు ఉన్నవాడు కర్మలు చేయాలి చేసి నీకు దాని మీద ఆశ అవసరం లేదు చేయాలి మంగళకరమైనటువంటి కార్యక్రమానికి వినియోగించాలి మంగళయుక్త చివరి వెళుతున్నావు స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదిత్యం స్వాధ్యాయం ప్రవచనం మాత్రం వదిలిపెట్టబాదు అవి ఉండి అన్ని వస్తాయి అని చెప్పి ఇక రేపు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అవన్నీ కూడా వస్తాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మాగే నహీ మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తోవ్ కాలే వర్షసు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోభరహి బ్రాహ్మణ సంతు నిర్భయా ఓ శాంతి శాంతి song um... భర్గో దీమే ధీరో యో నష్టోదయా హస్పతి శన్నో విష్ణురు క్రమ నమో బ్రమే నమస్తే వాయోసిమే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి తం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవదు తద్వక్రమవతు అవతు మాం అవతు వక్ కీర్తి పృష్టం గిరివర్ధ్వ పవిత్రో వాజిని వ స్వృతమస్మి ద్రవిణకం స వర్చసం సుమే అమృతోక్షి ేదానువచనూసి మనుషాస్ సత్యం వదం చర స్వాధ్యాయా ప్రమద ఆచార్యాయ ప్రియనమా ప్రజాంతు వ్యవధే స ప్రమదిత్యం ధర్మా ప్రమదిత్య కుశలాన్న ప్రమన్న ప్రమదిత్యం కుశలాన్న ప్రమ్యైన ప్రమదిత్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యా ప్రమదిత్యం ప్రణవాధాయ శుద్ధ జ్ఞానైక మూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణ మనం బ్రతుకుతూ ఉన్నాము అనేది అందరికీ తెలుసు ఎలా బ్రతుకుతున్నాము అనేది బహుశా అందరికీ తెలియకపోవచ్చు కొందరికి తెలియచ్చు బ్రతుకుతున్నాము అనేది మాత్రం అందరికీ తెలుసు దాంట్లో రెండు ఆలోచన ఎలా బ్రతుకుతున్నాము అనేది తెలిసేది కాదు ఆలోచిస్తే అర్థమయ్యేది ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నామో గనక తెలిస్తే ఇక మీదట ఎలా బ్రతకాలి అనేది అర్థమవుతుంది కనుక ఇప్పుడు ఏ జీవితం అయితే ఉందో ఇలా బ్రతుకుతూ ఉన్నానని నేను తెలుసు దీని వెనుక కారణాలు ఉన్నాయి హేతుబద్దంగా ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి జీవితం ఇలా కొనసాగడానికి ఏవే కారణాలైతే ఉన్నాయో ఇవన్నీ కనుక నాకు అర్థమైతే ఏ విధంగా జీవించాలి అనేది కూడా అర్థమయ్యే అవకాశాలుంటాయి భూమి ఏముందలే మట్టే గన అనుకోవచ్చు కానీ నాకు గువ్వ అదే అని గనకర్థమైందంటే ఆ క్షణం నుండి ఇదే మట్టి భూదేవిగా దర్శనమిస్తుంది మనసు కనుక ఈ మట్టి అయింది తెలుసు నాకు ఈ మట్టిలోనే నేను తిరుగుతూ ఉన్నా కాని నా జీవనానికి అవసరమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి లభ్యమవుతుందని ఆలోచన చేసినప్పుడు ఈ భూమి నుండి ఆ నాకు లభ్యమవుతుంది అనేటువంటి ఒక నగ్న సత్యం బుద్దికి కనుక పట్టిందంటే ఆ క్షణం నుంచి ఈ భూమి భూదేవిగా నాకు దర్శనమిస్తుంది అందువల్ల నిద్ర లేవగానే ఎందుకు భూమికి నమస్కరిస్తున్నావు విష్ణు పత్ని నమస్తూభ్యా అమ్మానికి నమస్కరిస్తూ కాబట్టి అది మట్టి గనకైతే నువ్వు నమస్కరించవు కనుక మట్టి అనుకున్నంత ఒక విధంగా ఉండింది కాని నాకెట్లా ఉపయోగపడతా నేను ఏ విధంగా జీవించగలుగుతూ ఏముందిలే మట్టి అనత్మ గాని ఆ మట్టి లేకపోతే నాకు మనుగడే లేదు అనే సత్యం అర్థమయిన తర్వాత ఆ మట్టి ఆరాధ్యంగా కనపడతా అర్థం కానప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలు చాలా చిన్నవి అయిపోతాయి అర్థం కానప్పుడు మహాత్ములు కూడా మన దృష్టిలో జీమల్లా కనపడతారు అర్థమైన క్షణాన్న కళ్లలో నీడు క్షణాలు కూడా నాకు ప్రాణం ఆడదు ప్రాణం లేకపోతే నేను జీవించే అవకాశం లేదు కనుక నేను జీవించాలంటే గాలి ఉండాలి ప్రాణం ఉండాలి ప్రాణం ఉండాలంటే గాలి ఉండాలి గాలిని నేను పీల్చుకుంటూ జీవించాలి శ్వాసక్రియ జరగాలి ఒక ఆస్పెక్ట్ ఇది కాబట్టి గాలి ఉన్నా కూడా నేను పీల్చే అవకాశం లేకుండా పోతే అది వేరే విషయం దాని వెనక నియతి ఉంది మళ్లీ కాబట్టి ఆ శ్వాసక్రియ ఎట్లా జరుగుతుంది ఊపిరి ఎట్లా పనిచేస్తున్నాయి అవి నాకు ఎవరిచ్చారు నేను తెచ్చుకున్నవి కాదు ఎందుకని వాటికి సంబంధించిన జ్ఞానం నా దగ్గర లేదు పుట్టినప్పుడు క్రమేపీ పెరుగుతూ ఉంటే తెలుసుకుంటున్నా అలా పెరిగిన వాళ్ళు కూడా ఈ రోజు చాలా మందికి తన దేహంలో ఏముందో కూడా తెలియదు ఇంకా అనేటి మీకు అర్థం కాకుండానే ముందు చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ చెప్పుకోవచ్చు ఎవరో మెడిసిన్ తెలియనో కదా తప్ప దేహంలో ఏది వచ్చినా ముందు డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోతాం ఎందుకని మనకు అర్థం కాదు కనుక కాబట్టి ఆ శ్వాసలు శ్వాసక్రియ అట్లాగే ఊపిరితిత్తులు పనిచేయడం అవన్నీ పెద్ద ఆస్పెక్ట్ కానీ అది మనకు అర్థం కాకపోయినా అట్లీస్ట్ నేను గాలి పీల్చుకోవాలి గాలి పీల్చుకుంటే గానీ నేను జీవించను శ్వాసక్రియ నడవాలి అని గాలి ఉండాలి ఈ ప్రపంచంలో గాలి మీద నేను ఆధారపడి ఉన్నాను కనుక నేను బ్రతుకుతూ ఉన్నానని తెలుసు నాకు లేకపోతే నేను బ్రతకలేను అనేది నాకు అర్థమైనప్పుడు గాలి లేకపోతే నేను బ్రతకలేనని అర్థమైనప్పుడు అంతవరకు పెట్టలేను నమస్తే వాయో అంతవరకు అర్థం కాదు అది కేవలం నేను పట్టించడానికి మంత్రంగా మిగిలిపోతుంది అంతే శాంతి మంత్రం శాంతిపాఠం కని ఈ గాలి లేకపోతే నేను ఎట్లా బ్రతకలేకపోతున్నాను ఈ గాలి నాకు సక్రమంగా అందనప్పుడు ఇదే ఆక్సిజన్ హాస్పిటల్ ఎంత బిల్లు నేను పే చేస్తూ అనేది నాకు అర్థమైనప్పుడు ఓహోసి నమస్తే వాయో త్వమే ఒక ప్రత్యక్షం బ్రహ్మాసి కాబట్టి నీవే నాకు సాక్షాత్ భగవంతుడిగా కనపడుతూ ఉన్నావు నమస్తే వాయో ఓ వాయుదేవుడా ఎప్పుడు అది గుర్తించిన తర్వాత అట్లాగే నీళ్లు లేకపోతే నేను ఈ ప్రపంచంలో జీవించలేను నిప్పు లేకపోతే నేను ఈ ప్రపంచంలో జీవించలేను కాబట్టి నీళ్లు నిప్పు గాలి భూమి ఇవి లేకపోతే క్షణాల్లోనే నా బ్రతుకు దీపం ఆగిపోతుంది క్షణాలు ఆరిపోతుంది నేను బ్రతుకుతున్నానని తెలుసు ఇలా బ్రతుకుతున్నానని అర్థం చేసుకోవడానికి కొంత మనిషి ఆలోచన పెరగాలి సంపాదన ఉంటే తినడానికి వస్తుంది కానీ మనసులో ఉతాత్తమైనటువంటి భావాలు కదాలి సరళమైనటువంటి భావాలు కదాలి జ్ఞానపూరితమైనటువంటి అవగాహన రావాలి భావగర్భితంగా ఈ ప్రపంచంలో జీవించగలగాలి ఏది ఎందుకు ఎలా ఉందో నాకు అర్థమవుతూ ఉండాలి ఎందుకని అలా అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి మనస్సుని బుద్ధిని పరమాత్మ నాకు ఇచ్చాడు కనుక అర్థం చేసుకునే అవకాశం నాకే ఉంది కనుక తాగడానికి ఆవులు పాలిస్తే చెట్లు గాలిస్తాయి అదిస్తే తీసుకుంటాం కేవలం గాలినే కాదు చెట్లు ఇచ్చేది నా కాయగూరలు ఇస్తున్నాయి ఆకుకూరలు ఇస్తున్నాయి పండ్లు ఇస్తూ ఉన్నాయి ఇలా ఇస్తూనే ఉన్నాయి ఒక్కరోజు ఇచ్చి వదిలిపెట్టడం కాదు కన్వినికేషన్ లో పోయి డిగ్రీ అది ఇట్లాంటిది కాదు నిత్యం స్నాతకోత్సవమే ఈరోజు కాదు ముగింపు నిత్యం సాగుతూ ఉంది దానికి ఎక్కడ ముగింపు అర్థం కాదు ఎందుకని నా ఆకలికి ముగింపు లేదు ఆహారానికి ముగింపు లేదు కనుక ఆకలి ఉంది ఆహారం ఉంది ఆహారం ఈ ఆహారం ఇచ్చేటువంటి చెట్లు ఉండాలి ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఇస్తూనే ఉన్నాయి నేను ఉన్నంత వరకు ఇస్తూనే ఉన్నాయి ఎంత అందమైనటువంటి సృష్టి ఎంత ప్రయోజనాత్మకమైనటువంటి సృష్టి వీటి మధ్యలోనే నేను జీవిస్తూ ఉన్నా అవి అందించే అందుకునే నేను ఇన్నిటి ఈ ప్రపంచంలో అందుకొని నేను జీవిస్తూ ఇవన్నీ నాకు ఇస్తూ ఉంటే నేను అందుకుంటూ ఆరగిస్తూ తిరిగి కృతజ్ఞతా భావంతో తిరిగి ఏదీ ఇచ్చుకోలేకపోతే ఈ ప్రపంచానికి పరమార్థం మాట గాలి వదిలిపెట్టిన బ్రతుకు అసలు అర్థమే ఉండదు అని అనుకుంటున్న పరమార్థం వేరే విషయం మోక్షం ఉందా లేదా వేరే విషయం దేవుడ వెళ్ళి చాలా పెద్ద విషయాలు కనీసం ఒక సామాన్య జ్ఞానంతో కామన్ సెన్స్ ఇదంతా జనరల్ నాలెడ్జ్ ఏ శాస్త్రం అవసరం లేదు నీ ముందు నీ జీవితం నీ అనుభవం నీ అనుభవాన్ని కనుక నువ్వు ఆరేసుకొని ఒకసారి చూస్తే నీ అనుభవాన్ని నీ ముందు ప్రదర్శించుకొని నువ్వు అర్థం ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచంలో ఇవన్నీ నా నల ముందు కనపడేటప్పుడు నేను బ్రతుకుతున్నాను నాకు తెలుసు కానీ ఎన్ని సహకరిస్తూ ఉంటే నేను ఎన్ని నా చుట్టు ఉంటే నేను జీవించగలుగుతూ ఉన్నా ఇవన్నీ ఎంతో ప్రేమపూరితంగా నా బ్రతుకు దోహదం చేస్తూ ఉన్నాయి లేకపోతే నేను బ్రతికెందుకు అవకాశం లేదు కనుక ఇవన్నీ అందుకొని ఒక కృతజ్ఞుడిగా ఈ ప్రపంచంలో నేను వీరుకొని నాలాంటి మనసు వాటికి లేదు నాలాంటి ఆలోచనలో వాటికి లేదు నా లాగా పుణ్యాన్ని సముపార్జించుకునేటువంటి శక్తి వాటికి లేదు కానీ అవి మేలు మనోబుద్ధులు ఉండి నేను ఇట్లా మిగిలిపోవడం నాకు ఏమాత్రం యోగ్యం అని ఈ విధంగా ఆలోచించారు పూర్వీకులు మన వాళ్ళు అందుకని ఆ రోజుల్లో అందమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు సమాజంలో రాజులు ఉంటే వాళ్ళ దగ్గర ధనం ఉన్నది కనుక పోషాగారం ఉంది కనుక భగవంతుని మర్చిపోలేక ఆలయాలు కట్టించారు ఆలయాలు కట్టించారు దక్షిణ భారతదేశంలో చూస్తే అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు ఇంకెక్కడా చూడలేదు కాబట్టి ఆ రోజుల్లో ఏ ఇంజనీరింగ్ స్కిల్ లేదనుకునేటువంటి రోజుల్లో యంత్రాలు లేనిటువంటి రోజుల్లో చదువులు ఈ విధంగా విశ్వవిద్యాలయాలు లేనిటువంటి రోజుల్లో కేవలం చేతులతోనే పనిచేసేటువంటి పనిముట్లు చేత చేసేటువంటి వాళ్ళు అటువంటి ఆలయాలు కట్టేలా బ్రహ్మాండమైనటువంటి ఆలయాలు ఎక్కడ బోధించలేదు ఎందుకని వాళ్ల వెనక కేవలం డబ్బు కాదు ఉన్నది ఇంకేదో కనుక ధనం జరిగినటువంటి రాజులు క్షత్రియులు పరిపాలిస్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు నేను క్షత్రియుడు అని పొంగిపోలేను అహంకారంతో నిరవేయలేను నేను ఈరోజు ఇలా పత్రుతూ ఉంటే కూడా రాజాజరాజాయ ప్రసహ్య సాహినే అక్కడ పోతుంది కనుక ఇదంతా కూడాను ఇది ఒక మంత్రపుష్పమైపోతాను తన జీవితంలో ఒక పుష్పంగా మారుతూ ఉంది కనుక నేను ఈ రోజు రాజుగా ఉండొచ్చు సకలమైనటువంటి భోగాన్ని నేను అనుభవిస్తూ ఉండొచ్చు ప్రజలు పరిపాలిస్తూ ఉండొచ్చు ఈ భాగ్యాన్ని నాకు కల్పించదు భగవంతుడు ఎంతకాలం ఇక్కడ ఈ ప్రపంచంలో నేను ఉంటాను రాజుగా ఎంతకాలం ఉంటాను అసలు మనిషిగా ఎంతకాలం ఈ ప్రపంచాన్ని నేను చూడగలుగుతూ ఉంటాను శ్వాసలు పీలుస్తూ ఉన్నానని నాకు తెలుసు ఏది నా చివరి శ్వాసలో నాకు ఇది భగవంతుడికి తెలుసు అందుకని కృతజ్ఞతాభావంతో ఉండాలి నేను భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పూర్వం రాజు ఎటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించిన వాళ్ళ ఎంత దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ వల్ల జరిగాయి ఎన్ని ఆలయాలు నిర్మాణం చేశారు ఎందుకో తెలుసా తన కోసమే కనుక తన ఇంట్లో కావలసినటువంటి ఒక బంగారు ఆలయాన్ని కట్టించుకోగలకి చాలా ఎత్తుగా ఉన్నారు ఆలయ శిఖరాలు చాలా ఎత్తుగా ఉండాలి ఎందుకని కీర్తి పుష్టం గిరేరి వా నా ఉందే నా కీర్తి మన కీర్తి హి గిరే ఒక పర్వత శృంగం వల్ల నాటి